ముప్పై మూడు ఏర్లు పొంగి ముల్లోకములు కృంగ ముంచివేయు సంగమూలమేమో గాంచలేని యోగి ఘనుడెట్టులాయరా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చిన్న చీమలోనూ పెద్ద ఏనుగులోనూ ఒకే విధానము కలిగి కర్మను పాలించు ఓ ఆత్మ వినుము తామసము రాజసము సాత్వికము అను మూడు పెద్ద నదులు మనశరీరములోనే గలవు మూడు లోకములుగా విభజింపబడిన తామసులు రాజసులు సాత్వికులు అను ప్రజలు గుణములు అను నదీ ప్రవాహములకు తాళలేక వాటియందు మునిగిపోవుచున్నారు అందరినీ ముంచివేయు మూడు గుణములు అనెడి మాయను ముంచివేయు ఆత్మ ఆత్మకూడా అక్కడే అన్నిటికీ గలదు మూడు గుణములలో మునిగిపోయిన వారెవరికైనా జ్ఞానము ద్వారా తెలియనది మధ్యలోగల ఆత్మయే ఎవరైనా మూడు గుణములను వదిలితే చేరుచోటు ఆత్మయే అందువలన అందరికీ సంగమూలము ఆత్మయ్యున్నది ఆత్మ మూడిటికి మధ్యనున్న త్రివేణి సంగమములాంటిది సూర్య చంద్ర కలియు చోటున్న ఆత్మను తెలియలేనివాడు ఎప్పటికీ బ్రహ్మయోగి కాలేడు శరీరములోని ఆత్మను తెలియనివాడు ఘనుడు కాలేడు